అసలేం జరిగిందంటే ఐదవ అధ్యాయం ముఖ్యమంత్రి సీటుకి ఎసరు పెట్టానట ముఖ్యమంత్రులు తాము రాజులమనో చక్రవర్తులమనో భావించేలా భట్రాజు పొగడతలతో ఆకాశానికి ఎత్తే మనుషులు రాజకీయాల్లో కోకలలో కానీ ప్రజాస్వామ్యంలో ఈ మంత్రి పదవులు ముఖ్యమంత్రి పదవులు ఏ ఒక్కరికి శాశ్వతం కాదు ఈ స్పృహ ఉన్న ముఖ్యమంత్రులైతే ఇలాంటి భట్రాజు పొగడతల మైక నుంచి తమని తాము కాపాడుకోవడం కోసం అధికార యంత్రాంగం మీద ఆధారపడతారు తమకు ఇష్టం లేని వ్యక్తులు వస్తే వాళ్ళని కలవకుండా తప్పించుకోవడం ఎలా ఒక నిమిషం మాట్లాడతామని వచ్చి ఎవరన్నా సీట్ల నుంచి కదలకుండా అక్కడే అతుక్కుపోతే వాళ్ళని వదిలించుకోవడం ఎలా ఒకేసారి రెండు మూడు వేరువేరు గ్రూపులకు చెందిన వాళ్ళు వస్తే వాళ్ళలో ఎవరికి ప్రాధాన్యతనిచ్చినా కొరివితో తలగొక్కోవడంలా ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ సున్నితంగా సంతృప్తి పరచడం ఎలా ఎవరన్నా అతి వ్యక్తి ముఖ్యమంత్రిని ఎరకాటంలో పెట్టేలా లేదా అసాధ్యమైన డిమాండ్తో వచ్చి కూర్చుంటే అతన్ని సమాధానపరచడం ఎలా ఇలాంటి అన్ని రకాల సమస్యలకి వాళ్ళకి ఎదురుకుండా కనిపించే పనిముట్టు సెక్రటరీ ఈ సంగతి నాకు మొదటిసారిగా తెలిసింది నేను పంతొమ్మిది వందల ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారి దగ్గర సెక్రటరీగా చేరాక ఈ సెక్రటరీ ఉద్యోగానికి ఎంచుకోబడిన తొలి ఐఏఎస్ అధికారిని నేను ఏమైనా నల్గొండ జిల్లాలో చిన్న రైతుల అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఉన్న నన్ను ముఖ్యమంత్రి స్వయంగా తన సెక్రటరీగా రమ్మని పిలవడంతో నా సాటి ఐఏఎస్లు కనుబొమ్మలు ఏరేశారు నేనేదో ఏనుగంబారీ ఎక్కుతున్నట్లుగా ఇంతకీ అది అందలమా కందకమా అన్నది లోపలికి దిగితే గానీ తెలియలేదు ముఖ్యమంత్రి కావాలని పిలిచినప్పుడు ఆయన దగ్గర విశ్వసనీయత నిలబెట్టుకోవాలని ఆధారపడదగిన ఎగ్జిక్యూటివ్ అనిపించుకోవాలని ఏ అధికారి అయినా కోరుకుంటాడు నేను అలాగే అనుకున్నాను కానీ అది నా సీటు పెట్టాలనుకుంటున్నావా అని సీఎం వ్యాఖ్యానించడానికి దారి తీస్తుందని ఊహించలేకపోయాను సీఎం గారు తన సెక్రటరీగా రమ్మంటున్నారు సార్ అని నేను చీఫ్ సెక్రటరీతో చెప్పినప్పుడు ఆయన ఓ విచిత్రమైన నవ్వు నవ్వారు ఆ చీఫ్ సెక్రటరీ పేరు వికే ఆయన బ్రిటిష్ వాళ్ల కాలం నుంచి క్రమశిక్షణ సమయ వంటి విశిష్ట లక్షణాలుండి తీరాల్సిన సర్వీస్ ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీస్ నేను ఆయన నవ్వుని పట్టించుకోకుండా నాకు ఆర్డర్స్ ఎప్పుడు రావచ్చు సార్ అని అడిగాను అయన మళ్ళీ అలాగే నవ్వి నేను సీఎం గారిని ఒంటరిగా కలిసి పోస్టింగుల గురించి మాట్లాడగలిగినప్పుడయ్యా అన్నారు అంటే నేను నీళ్ళు నవ్విలాను అప్పటికి వారం రోజులుగా కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడాల్సి ఉండి కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర టైం దొరకడం లేదని ఎప్పుడు చూసినా ఆయన చుట్టూ జనం ఉంటున్నారని వికే గారు వాపోయారు చివరికి ప్రసాద్ నువ్వు సీఎం దగ్గర చేరి నాకు వారానికి అరగంట అయినా ఇప్పించాలయ్యా అనేశారు నేను నిర్ఘాంతపోయాను ఆయన మాటల్లో అబద్ధం లేదని నాకు సీఎం ఆఫీసులో జరిగిన రెండు రోజులకే అర్థమైంది ముఖ్యమంత్రి గారిది సాత్విక స్వభావం కటుగా మాట్లాడడం ఆయనకు అలవాటు లేదు గట్టిగా ఏదీ చెప్పరు సూచనలు ఇస్తూ ఉంటారు వాటిని అర్థం చేసుకుని తన సిబ్బంది వ్యవహరించాలని ఆయన ఆశిస్తారు ఎవరన్నా అలా ఆచరించకపోతే గట్టిగా మందలించే స్వభావం కూడా కాదు నేను జాయిన్ అవ్వగానే నన్ను పిలిచి ముఖ్యమంత్రి చెప్పారు నా టైం మేనేజ్మెంట్ కూడా నువ్వే చేయాలయ్యా ఏమిటో పొద్దునుంచి రాత్రి దాకా పనిచేస్తూనే ఉన్నాను నాకు సంతృప్తి కలగటం లేదు నా దగ్గరకు వస్తున్న వాళ్ళకి సంతృప్తి కలగటం లేదు ఫైళ్ళు కూడా సరిగ్గా రావడం లేదు వచ్చిన అవి వెంట వెంటనే బయటికి పోవడం లేదు ఇక్కడున్న సిబ్బంది అందరూ సమర్థులే కానీ ఒకరితో ఒకరికి పోసగదు వాళ్ళ వైఖరి మూలంగా నాకు చెడ్డ పేరు వస్తుంది వాళ్లకి ఆస్పృహ ఉన్నట్టు లేదు ఇవన్నీ సక్రమంగా జరిగేటట్టు చూడటం నీ బాధ్యత అలాగే సార్ అంటూ తలవుపీ పీశాను కానీ నాకు ఈ పని అంతగా తెలియదు గతంలో హైదరాబాద్ లో పనిచేసిన అనుభవం లేదు మంత్రులతో గానీ పై అధికారులతో గానీ పరిచయాలు లేవు ఎవరు ఎంత గొప్పవారో ఎవరికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో పూర్తి అవగాహన లేదు ఒక రకంగా అది ఇబ్బందికరమైన నిర్మోహమాటంగా పనిచేయడానికి అది మరో రకంగా పనికి ఆ రోజులో సీఎం గారి ఇల్లు ఆనంద నిలయంగా గ్రీన్ల్యాండ్ గెస్ట్ హౌస్ ఎదురుగా ఉండేది ముఖ్యమంత్రి కార్యాలయం బాగుండటం ఎంత ముఖ్యమో ఆయన ఇల్లు కూడా అంతే ముఖ్యం చాలా పని సీఎం గారి ఇంట్లోనే జరిగేది సీఎం గారి గదికి పక్కగా ఒక కీలకమైన దిశలో అందరినీ సమన్వయం చేయడానికి వీలుగా ఇంకొక గది ఉంది అప్పటికి ఎవరు దానిలో ఉండాలి అనే దానిపై ఒక వివాదం నడుస్తోంది సీఎం గారి అంతరంగిక కార్యదర్శి లేదా అప్పుడే రాజకీయాల్లోకి వస్తున్న సీఎం గారి తనయుడా లేక రాజకీయ అనధికార కార్యదర్శిగా పెత్తనం చెలాయిస్తున్న సీఎం గారి మరో నేస్తం లక్ష్మీకాంతమ్మ పెట్టపోరు పెట్టపోరు పిలి తీర్చిందన్నట్టు నేనే వెళ్ళి ఆ గదిలో కూర్చుని పని ప్రారంభించాను నరసింహులు అని ఆర్డిఓ ర్యాంక్ అధికారి బ్రహ్మానందరెడ్డి గారికి ముందు నుంచి సీఎం కార్యాలయంలో పనిచేసేవాడు కష్టపడి పనిచేస్తాడు సీతాపతి అని ఒక పోలీస్ ఆఫీసర్ సీఎం సెక్యూరిటీ వ్యవహారాలు సీఎం గారి విజిటర్లు అపాయింట్మెంట్లు చూస్తూ ఉంటాడు చాలా పరిచయాలున్న ఆఫీసర్ అందరికి తెలుసు అతడికి ఇష్టం లేకపోతే సీఎం గారిని ముచ్చుడటం కష్టమన్నంత పొలుకుబడి అతంది టీవీ గారు వచ్చాక పాత వారిని మార్చలేదు అది వరకు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు తన దగ్గర పనిచేస్తున్న ఏపీఆర్ కృష్ణమూర్తిని కూడా తన పేషీలోకి తీసుకువచ్చారు ఈ ముగ్గురు దాదాపు సమాన హోదాగల గల అధికారులు అవడంతో కొంత సమన్వయ సమస్య ఎదురైంది అందరూ మంచి పనివారే కానీ అహంభావాల సమస్య అందరినీ కూర్చోబెట్టి వారి వారి పనుల ఏమిటో చెప్పి అన్ని ఫైల్స్ మొదటి నా దగ్గరకు తెప్పించుకొని తర్వాత వాళ్ళకి బాధ్యతలు అప్పగించడం జరిగింది మూడు నాలుగు రోజుల పాటు సీఎం గారి దినచర్య జరుగుతున్న కార్యక్రమాలు ఎందుకు ఎవరికి సంతృప్తి లేదు అన్న విషయంపై కొంత అధ్యయనం చేశాను సీఎం గారు ఉదయం ఏడు గంటలకల్లా తయారై డిజిటర్స్ని చూడటానికి ఎందుకు వస్తారు ఆయన మంచితనం వల్ల ఎవరిని వెళ్లిపోమని చెప్పరు మంత్రులు ఎవరైనా లోపలికి వచ్చి కూర్చోవచ్చు దర్బార్లాగా ఉంది అందరూ అన్ని విషయాలు మాట్లాడుతుంటారు కానీ వారు వచ్చిన పని గురించి చెప్పడానికి అవకాశం లేదు ఎవరు లేకుండా తాము ప్రైవేట్ సీఎం గారితో మాట్లాడాలని అందరికీ ఆశ ఆ అవకాశం రాదు వాతావరణం గురించో రాజకీయాల గురించో అప్పు అప్పటి వేడి విషయం ఆంధ్ర తెలంగాణ ఉద్యమాల గురించో ప్రస్తావన జరుగుతూ ఉంటుంది వచ్చేవారు వస్తుంటారు బయట వేల మంది నిరీక్షణ ఆయన కొందరిని కలిసినా విడివిడిగా మాట్లాడే అవకాశం లేదు ఎవరైనా సీనియర్ మంత్రి ఏదైనా రహస్యంగా మాట్లాడాలంటే రెండు మూడు సార్లు ముఖ్యమంత్రి గారే ఆయన్ని తీసుకొచ్చి మాట్లాడేవారు బంగ్లా అంతా బైట పెద్ద పెద్ద లాళ్లలో జనం అంతా హడావిడే మంత్రులు శాసనసభ్యులు అధికారులు ఇతర దరఖాస్తుదారులు కొందరితో అర్జెంటుగా ప్రత్యేకంగా మాట్లాడాలంటే నా రూమ్ సీఎం గారిని రప్పించి మాట్లాడించడం ఈ హడావిడిలో సీఎం గారికి ఫైల్స్ చూడటానికి గానీ మాతో మాట్లాడటానికి సరిగ్గా టైం లేకపోవడం జరిగేది చీఫ్ సెక్రటరీ నాతో ఎందుకు అలా అన్నారో ఇప్పుడు అర్థమైంది ఆయన రోజు రావడం సీఎం గారితో చాలాసేపే ఉంటారు గాని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలంటే విడిగా టైం దొరక వెళ్ళిపోవడం జరిగేది మరుసటి రోజు బయట జనం గురించి వాకప్ చేశాను చాలా మంది వచ్చిన వాళ్లే వస్తున్నారు మళ్లీ మళ్లీ వస్తున్నారు ఎందుకంటే సీఎం గారి దగ్గర టైం దొరకటం లేదు సావకాశంగా చెప్పుకోవాలి కుదరడం లేదు శాసనసభ్యులు సీఎం గారు ఎప్పుడు మంత్రులతోనే ఉంటారో మాకు టైం ఎవరు అని కోల విషయంలోనూ అంతే ముఖ్యమైన వాళ్ళు వస్తే సీఎం గారిని నా రూమ్కి తీసుకురావడం పని కానివ్వటం ముఖ్యమంత్రి పదవిలో ఉండే వాళ్ళకి ప్రతి నిమిషం విలువైంది వాళ్ళకి రోజుకి ఇరవై నాలుగు గంటల సరిపోదు ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లే అవకాశం ఉన్న ప్రతి వ్యక్తి ఆయన దగ్గరకే వెళ్లి ఆయనతో చెప్పించి తమ పనులు తమ వంది మాహోదల పనులు చేయించుకోవాలంటారు ముఖ్యమంత్రి మొహమాటస్తుడైతే కొంతమంది తమ చనువుని దుర్వినియోగం చేసుకుంటూ ముఖ్యమంత్రి దగ్గర ఎంత ఎక్కువసేపు కూర్చున్నట్టు బయటకు కనపడితే తమకి ఎంత లాభం వచ్చేలా బయట తమ అనయాయుల్ని తమ నమ్ముకుని పైరవేల కోసం వచ్చే వాళ్ళని కూర్చోబెడుతుంటారు కొంతమందికి అసలు ముఖ్యమంత్రికి సమయం ఎంత విలువైంది అన్న స్పృహే ఉండదు ముఖ్యమంత్రికి ఎంత సన్నిహితంగా ఉన్నట్లు కనపడితే అధికారులు తమకి అంత మర్యాద ఇచ్చి తమ పనులు చేసి పెడుతుంటారని ఇలాంటి అనేక రకాల శక్తుల నుంచి తనని కాపాడుకోవాలని పాలనా పరంగా చాలా చేయాలని పివిగారు గారు తాపత్రయపడేవారు కానీ ఆయనకున్న సమయంలో అధిక శాతం ఆయనకు ఇష్టం లేని వృధా దర్బార్లోనే గడిచిపోతూ ఉండేవి ఫైళ్ళు చూడటానికే టైం ఉండేది కాదు ఆయనకున్న ఒక జిగ్రీ దోస్త లక్ష్మీకాంతమ్మ తరచూ ఎవరెవరో గుంపులను తీసుకొచ్చేవి పనులు చేసి పెట్టమంటూ ఆయనకి ఇష్టం ఉండేది కాదు కానీ ఏమీ అనలేని స్నేహ బంధం జిల్లాలకు చెందిన మంత్రి కాకాని వెంకటరత్నం గారు ఐదు నిమిషాలు టైం కావాలనేవారు ఇప్పించేవాణ్ణి తో ఐదు నిమిషాలు మాట్లాడడానికి ముఖ్యమంత్రికి ఇబ్బంది లేదు కానీ ఆయన తనతో మరో ఐదారుగురు చోటా నాయకుల్ని వెంట తీసుకువచ్చి వాళ్ల సమక్షంలో తెలంగాణ ఆంధ్ర ఏర్పాటు అంశం గురించి ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా చర్చకు దిగేవారు ముఖ్యమంత్రికి నచ్చేది కాదు అలాంటప్పుడు నేను మధ్యలో వెళ్లి ఇంకెవరో వీఐపీ నగదులో ఉంటే అక్కడికే సీఎంను తీసుకొచ్చి మాట్లాడించాల్సి వచ్చేది నేదురు మళ్ళీ జనార్దన్ రెడ్డి అప్పట్లో రాజకీయాల్లో ఎదుగుతున్న యువశక్తి ఢిల్లీలో పరిచయాలు పట్లు పెంచుకుంటూ తరచూ వస్తుండేవారు వచ్చినప్పుడల్లా ఢిల్లీ సమాచారం మోసుకు వస్తుండేవారు అధిష్టానం ఏమనుకుంటోందో తెలుసుకోవాలంటే ఆయన ఒక మార్గం ఆయన గంటల కొద్దీ నిరీక్షించాల్సి వచ్చేవి ఇలా నిరీక్షించే వాళ్లతోనే ఆవరణ నిండిపోయేది డాక్టర్ గోపాలకృష్ణ అప్పట్లో తెలంగాణ విద్యార్థి నాయకుడు మంత్రి మదన్ మోహన్ సోదరుడు ఢిల్లీలో అధిష్టానంతో పరిచయాలు ఉన్నట్లు చెప్పుకునేవాడు తెలంగాణలో ఉద్యమం అదుపులో ఉందని అనుకోవడం కోసం ఈయన్ని ముఖ్యమంత్రి పట్టించుకోవాల్సి వచ్చేవి ఇని ఎప్పుడు వచ్చినా వెంట ఒక బృందం ఉండేది వాళ్ళు మాత్రం ఎందుకు నిరీక్షించాలి ముఖ్యమైన విద్యార్థి నాయకుడు కదా ఇలా ఎవరికి వాళ్ళు అందరూ ముఖ్యమైన వాళ్ళు అనుకునే వాళ్లే ఎవరిని అసంతృప్తిని పరచడానికి లేదు అలాగే అందరినీ సంతృప్తి పరచడానికి రోజుకు యాభై గంటలున్నా సరిపోయిన పరిస్థితి ప్రత్యేక తెలంగాణ వివాదం ఛాయలు పూర్తిగా తొలగిపోయాయన్న నమ్మకం ఏర్పడే లోపల భూ సంస్కరణల వంటి కీలక పథకాలకు శ్రీకారం చుట్టి కొత్త అసంతృప్తికి అవకాశం ఇవ్వడంతో ముఖ్యమంత్రి సంతృప్తి పరచవలసిన వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ వచ్చింది అలాంటి నిస్సహాయస్థితిలో ముఖ్యమంత్రి ప్రయోజనాలు కాపాడే పాత్రలో నేను ఇరుక్కుపోయాను అసలు ఏమిటి దర్బార్లు ఉదయం పదకొండు గంటలకు సెక్రటేరియట్లో జరిగే మీటింగ్ల సమయంలో దర్శిస్తే మిగతా సమయం అంతా దర్బార్లే అదే మనుషులు అదే విషయాలు ఎవరికి సంతృప్తి లేదు అదే మాట సీఎంకి చెప్తే ఆయన నిర్వికారంగా ఓ నవ్వారు చూస్తూనే ఉన్నావు కదా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు విశ్రాంతి లేకుండా పనిచేస్తూనే ఉన్నాను కదా ఇంకా ఏం చేయాలి అయన బలహీనత నాకు అర్థమైంది ఈ దర్బార్ల విషయంలో కొంత క్రమబద్దత తీసుకురావాలని నిర్ణయించుకుని కొన్ని మార్పులు దేవడానికి సీఎం గారిని అనుమతి అడిగాను అందుకేగా నిన్న తెచ్చింది ఏమైనా చేయి అందరికీ సంతృప్తి వచ్చేట్టు చూడు నాకు ఫిర్యాదులు రాకుండా ఏం చేసినా నీ ఇష్టం అన్నారు కొన్ని రోజుల పాటు కొందరు సీనియర్లకు కొంచెం ఇబ్బంది కలగవచ్చు ఎందుకంటే వాళ్ళొచ్చి మీతో గంటల దర్బడి గడపడం అలవాటు చేసుకున్నారు బయట వాళ్ళ గొప్పతనం మీతో ఎంతసేపు గడిపేమన్న విషయంపై ఆధారపడుతుంది వాళ్లకు వారి వారి విషయాలు మాట్లాడేంతమైన సమయం తప్పకుండా ఇద్దాం కానీ ఇతరులు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అక్కడ ఉండటం మంచిది కాదు వాళ్ళ పని అయిన వెంటనే వాళ్ళు వెళ్ళిపోవాలి వాళ్ళకి ఎవరో ఒకరు కొంచెం నిర్మోహమాటంగా చెప్పాల్సి ఉంటుంది ఆ సంగతి నేను చూసుకుంటాను మీరు కొద్దిగా సహించాల్సి ఉంటుంది అన్నాను తప్పకుండా అని అభయం ఇచ్చారు అంతే మర్నాటికి సీఎం గారి షెడ్యూల్ తయారు చేయడం జరిగింది ఉదయం ఏడు గంటల నుండి ఏడున్నర వరకు నాతో గడపాలి ఆ రోజు చేయవలసిన ముఖ్య కార్యక్రమాలు వాటిపై బ్రీఫింగ్ ముఖ్యమైన పేపర్లు టపాల్సు పరిశీలన ఎవరెవరికి ఏమేమి ప్రత్యుత్తరాలు ఇవ్వాలో నిర్ణయించటం ఏడున్నర నుండి ఎనిమిది గంటల వరకు ఆఫీసులోని ఇతర అధికారులతో చర్చ చూడటం ఎనిమిది గంటలకు సీఎం గారు బంగ్లా బయట లాన్ లోకి వస్తారు సీతాపతి తన సిబ్బంది సహాయం అక్కడికి వచ్చిన దరఖాస్తుదారులందరినీ వరుసగా నిలబెడతాడు గుంపులుగా వచ్చిన వారిని వారి వారి గ్రూపుల్లో నిలబెడితే సీఎం గారే వాళ్ల దగ్గరకు వచ్చి వాళ్ల వాళ్ళ అభ్యర్థులను వింటారు వాళ్ల వెనకాల నేను ఇతర సిబ్బంది ఉంటాం కాబట్టి సీఎం గారి ఆదేశాలు తీసుకుని వాటిపై చర్య తీసుకోవడం జరుగుతుంది తర్వాత ఇతర దరఖాస్తుదారులు ఎవరైనా సీఎం గారు ప్రత్యేకంగా కలుసుకోదలిచినా ఎవరైనా ముఖ్యమైన విషయం చర్చించడానికి సమయం అడిగినా వారిని బంగ్లాలో విజిటర్స్ రూమ్ తరలిస్తాం ఎనిమిదిన్నర కల్లా ఈ పబ్లిక్ దర్శనం అయిపోతుంది అందులో ఎంపిక చేసిన ముఖ్యుల్ని ఎనిమిదిన్నర నుండి తొమ్మిది వరకు విడివిడిగా చూస్తారు తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు మంత్రులు ఇతర ప్రముఖులకి పది నుండి పదిన్నర వరకు శాసన సభ్యులకి కేటాయించారు పదకొండు గంటలకు ఆఫీస్కు వెళ్లటం పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్దిష్టమైన ఇంటర్వ్యూలు ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు భోజనం విశ్రాంతి ప్రతిరోజు మూడు గంటల నుండి మూడున్నర వరకు చీఫ్ సెక్రటరీ గారితో చర్చలు మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు మంత్రులతో అధికారిక విషయాలపై సమావేశం నాలుగు గంటలకు బంగ్లాకు తిరిగి రావడం నాలుగున్నర నుంచి ఐదు గంటల వరకు రాజకీయ పార్టీ నాయకులకు కేటాయింపు ఐదున్నర నుంచి ఏడు వరకు ఏదైనా సాంస్కృతిక సమావేశాలకు వెళ్లటం ఏడున్నర నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు సీఎం గారు తనకు కావలసిన ఎవరినైనా పిలవదలుచుకుంటే వారిని ప్రైవేట్ గెస్టులతో సహా భోజనానికి పిలుస్తారు తొమ్మిది గంటల తర్వాత ఆయన పైకి వెళ్తారు కొన్ని ముఖ్యమైన ఫైళ్లు రాత్రికి గాని ఉదయం గాని చూస్తారు ఇది ఒక టైం టేబుల్ సార్ ఖచ్చితంగా అట్లానే చేయడానికి కొన్ని సందర్భాల్లో అవకాశం ఉండకపోవచ్చు కొన్ని కార్యక్రమాలు ఉదయం ఉండవచ్చు కొన్ని ముఖ్యమైన మీటింగ్లు ఎప్పుడైనా పెట్టవలసి రావచ్చు ఆ విసులుబాటు పెట్టుకుందాం ఈ ప్రణాళికను మీరు ఆమోదిస్తే దాన్ని అమలు చేసే బాధ్యత నాది అని చెప్పాను ఆయన చాలా సంతోషించి ఇవాళ్లే మొదలుపెట్టమన్నారు అంతే ఉదయాన్నే ఎనిమిది గంటలకు సీఎం గారు లాన్లోకి వచ్చేపప్పటికి సీతాపతి వేల మంది దరఖాస్తుదారులను గ్రూపులుగా మిగిలిన వారిని వరుసగా నిలబెట్టారు సీఎం గారు ఒక వైపు నుంచి నడుచుకుంటూ విన్నపాలు వింటూ ఆదేశాలు ఇస్తూ వచ్చేసారు ఎనిమిదిన్నర కల్లా అందరినీ చూసేశారు అందులో పది మందిని విడిగా చూడటాన్ని నిర్ణయించారు తొమ్మిది గంటల కల్లా వాళ్ళని కలవడం కూడా అయిపోయింది మంత్రులు ముఖ్యులను వీఐపీ అధితుల గదిలో కూర్చోబెట్టడం అలవాటు సీఎం గారు నా రూమ్ లోకి రాకుండా చూడటం సీతాపతి బాధ్యత ఒక్కొక్కరిని లోపలికి పంపడం వారి పని అవగానే మర్యాదగా వారిని బయటకు తీసుకురావడం కూడా సీతాపతి బాధ్యత ఒక రోజున పది గంటల లోపలే ముఖ్యమైన ఇంటర్వ్యూలు అయిపోయాయి శాసనసభ్యుల టైం ఇంకా రాలేదు బయట శాసన సభ్యులు వేచి ఉన్నారు ఖాళీగా ఉన్నాం కదా అని సీఎం గారు వాళ్ళని వాళ్ళ టైంకి వాళ్ళని పిలుద్దాం సార్ ఇప్పుడు కొన్ని ఫైల్స్ చూడండి సార్ అని అడిగాం బయట మనుషులు వేచి ఉంటే ఫైల్స్ చూస్తామా అన్నారు అలాగా సార్ ఇవాళ టైం కన్నా ముందు వాళ్ళని చూస్తే రేపటి నుంచి వాళ్లే ముందుగా వచ్చి కథ మొదటికు ఈ పని ఇప్పుడు చేస్తే రాత్రికి నీకు శ్రమ తగ్గుతుంది కదా అయిష్టంగానే ఫైల్స్ చూశారు ఆఫీసులో కూడా ఇదే తరహా నిర్దేశించిన ప్రకారం మీటింగులు ఇంటర్వ్యూలు అయినాయి చాలా సంతోషించిన వ్యక్తి చీఫ్ సెక్రటరీ వికే రావు గారు మూడు రోజుల తర్వాత ఆయన నాకేమీ మాట్లాడే విషయాలు లేవు టైం అక్కర్లేదు అన్నారు ఇలా వారం పది రోజులకి అందరూ వారి వారి టైంకి అలవాటు పడి ఆలస్యం లేకుండా వాళ్ల పనులు సీఎం గారితో ముగించుకుని వెళ్తున్నారు బయట వచ్చే జనం కూడా మొదటి వారం రోజులు బాగా వచ్చారు అది వరకు కలుద్దామని ప్రయత్నం చేసి విసిగి ఊరుకున్న వాళ్ళంతా రావటం వాళ్ళ విన్నపాలు చేసుకోవడం అయిపోయింది పది రోజులు అయ్యేసరికి సీఎం గారి నివాసంలో హడావిడే లేదు జనం వస్తున్నారు చూస్తున్నారు పనిచేసుకుపోతున్నారు ఎప్పుడు చూసినా ఎక్కువ మంది లేకపోవడం అందరూ చాలా సంతోషంతో ముఖ్యమంత్రి గారిని నన్ను అభినందించడం అధికారులు కూడా తమకు సీఎం గారితో చర్చించడానికి చాలా అనుకూలంగా ఉందని పైల్స్ వెంట వెంటనే వాపసు వచ్చేస్తున్నాయని అంటూ అంతా చాలా ప్రొఫెషనల్ గా ఉందోయ్ అని చాలా ఆనందపడిపోయాను అది నిలబడే లోపల ఒకరోజు సీఎం గారు మేడపైకి పిలిచారు మరోసారి నన్ను అభినందించడానికి పిలిచారనుకుని హుషారుగా పైకి వెళ్లాను ఏమయ్యా ప్రసాదు నీ సమర్థతతో నా ముఖ్యమంత్రి పదవి పోగొట్టాలనుకుంటున్నావా అని ముఖ్యమంత్రి నిష్ఠూరంగా మాట్లాడారు నేను నిర్ఘాంత ఏం మాట్లాడాలో తెలియలేదు సార్ మీరు అంటూ నీళ్లు నమ్ముతున్నాను ఆయన గుక్క దిప్పుకోకుండా నాకు ఒక రాజకీయ బోధ చేశారు జనం లేకపోతే ఏం రాజకీయ నాయకుడయ్యా ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం అంటుకుంది రాష్ట్రమంతా గొడవలు కొంతమంది పని కట్టుకుని ఇందిరాగాంధీ గారికి నా మీద ఫిర్యాదు చేస్తున్నారు నన్ను మార్చాలని చెప్తున్నారు కొందరైతే మార్చాలని నిర్ణయం హైకమాండ్ తీసేసుకున్నారని అందుకే సీఎం గారిని చూడటానికి సందర్శకులు కూడా రావడం లేదని ప్రచారం చేస్తున్నారు ఇది వేలకొద్ది జనం సీఎం గారింట్లో ఎప్పుడు ఉండేవారని మంత్రులు రాజకీయ నాయకులు శాసనసభ్యులు అంతా వారి ఇంట్లో ఆఫీసులో ఉండి అంతా కళకళలాడుతూ ఉండేదని ఇప్పుడు ఆయనను సీఎం పదవి నుంచి తీసేస్తున్నారు కాబట్టి జనం లేరని ఇలా చెప్తున్నారు నాకు తెలుసు నీ విధానం బాగా పనిచేసిందని చాలా సమర్థంగా ఉందని అందరికీ సంతృప్తిగా పనులు అవుతున్నాయని కానీ రాజకీయాలకి పనికిరాదేమో ఇప్పటి పరిస్థితుల్లో ఇంత సమర్థంగా ఉంటే మంచిది కాదేమో అంటూ కాసేపు ఆగారు నా ఉత్సాహం అంతా క్రమంగా నీరుగారిపోతుంది నేనేమీ మాట్లాడే ప్రయత్నం చేయలేదు ఆయనే మళ్ళీ అందుకున్నారు రేపటి నుంచి మనం పార్ సిస్టమ్కి వెళ్ళిపోదాం అయ్యా అన్నీ బాగుంటే సామర్థ్యం సంగతి ఆ తర్వాత ఆలోచిద్దాం అన్నారు నేనేమనగలను అంతే రెండు రోజుల్లో మళ్ళీ బంగళ అంతా కళకళ